ప్రార్థన చేస్తాం పురుషు ద్రవకు తండ్రి మీకు వందన లేస మహోన్నతుడ దేవ మహిమ స్వరూపి మీకే వందనాలు ప్రభా నైనా మీ యొక్క సాయంత్రం సన్న మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము వచ్చినాం ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థించినాం తండ్రి మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కురుకుమల్ శాసనలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నైనా ఓ ప్రభా ప్రతి అక్కర్లు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అనేకమైన సమస్యల మేము వస్తుండగా తండ్రి ప్రతి సమస్య నుంచి మాకు విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా తన మళ్ళీ ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పాతలంలో బంధించమని ప్రార్థిస్తాం తండ్రి ప్రభావ మీ బిడ్డల పట్ల మీ యొక్క కనికరం చూపించమని ప్రార్థిస్తాం తండ్రి ముఖ్యంగా ప్రవ్వా లక్ష మందిని ఆశ్రయించండి ప్రభావ గొప్పజనం పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తామేనా ప్రభా ఈ దినం ప్రభా మీ బిడ్డ తండ్రి మరి నందు బ్రదర్ వాళ్ళ సిస్టర్ చనిపోయిండగా ప్రవ్వా మీ సన్నిధికి చేరినదని మేము విశ్వసిస్తున్నాం తండ్రి ఎందుకంటే ఆ రక్షణ పొందిన బిడ్డ ప్రభావ ఆ బిడ్డ మీరు రక్తం పెట్టి కొనబడ్డ బిడ్డ ప్రభా కాబట్టి మీ సన్నిధి చేరే విశిష్టం నైనా కానీ ప్రభా తన కుటుంబానికి ఆదరణ దైత్యమని ప్రార్థిస్తాం ముఖ్యంగా తల్లికి ఆదరణ దైత్యమని ప్రార్థిస్తాం తోబుట్టులకు ఆదరణ దండి ప్రభా సమాధానం అనుగ్రహించండి ప్రభా వాళ్ళకి ఇతర నిరీక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తాం ప్రభా వాళ్ళలోని అనుమానాలు తొలగించమని ప్రార్థిస్తాం ప్రభా అయినా ఇచ్చేవాళ్ళు మీరే తీసుకునే వాళ్ళు కూడా మీరేనైనా కాబట్టి సమస్త ఘనత మీకే ప్రభా సమస్త మహిమ మీకే ప్రభా అవును ప్రభా అందరము ఒక దినం మిమ్మల్ని కలుసుకోవాలా మీ సన్నిధికి చేరాలా ప్రభావ్వా అవునైనా మా ప్రియులను మీరు వెంట పెట్టుకుని వస్తున్నారు ప్రవ్వా మొదటి తెలుసు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయంలో కాబట్టినైనా దేని విషయంలో కూడా మేము చింతించకుండా దేని విషయంలో మేము బాధపడకుండా భయపడకుండా ధైర్యంగా మీరు స్థిరంగా మేము మనసు కలిగి ముందు పోలాగనే సహపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం మీ యొక్క వాక్యాన్ని జగా మీ యొక్క పరిశోత్మ నడిపి దయచేయండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి ఓ ప్రభా మీ యొక్క వాక్యాన్ని స్వీకరించాలా దాని ప్రకారంగా జీవించాలా అనుభవ పూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు జూన్ రెండు సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటున్నది ఇది బబులోను కాలము అని బైబుల్ సూచిస్తుంది ప్రకృతి సహజంగా క్యాలెండర్ కూడా సూచిస్తుంది క్యాలెండర్ దాన్ని సూచిస్తుంది ఇది మనం ఉంటుంది బబులోను కాలం కాబట్టి బబులోను ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని మనం చాలా కాలం నుంచి జానిస్తున్నాం అది ఏ రీతిగా ఉంది అది ఎక్కడ ఉంది అది మీ మధ్యలోనే ఉంది అందులో మీరు అన్న విషయాన్ని ప్రభు మనకి ఎన్నిసార్లు చూపించింది కాబట్టి ఈ లోకం బబులోనికి సాదృశ్యంగా ఉన్నది దాని ప్రాంతం ఏంది దాని దాని రాజధాని షీనారు షీనారు ప్రాంతం దాని రాజధాని పేరు క్యాపిటల్ సిటీ కాబట్టి షీనారు ప్రాంతంలో స్థావరం ఏర్పరచుకున్నారు మతపరమైన జీవితం కాబట్టి ఆ షీనారు ప్రాంతము లో ఆ స్థిరపరచబడ్డ ఆ యొక్క మతపరమైన జీవితం ఈరోజు బబులోనులో ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం తర్వాత ఆ బబులోనులో ఎటువంటి మనుషులు ఉన్నారు అన్నప్పుడు మనం చూస్తున్నాము మూడు రకాల గుంపులు ఆ మూడు రకాల గుంపులకు సంబంధించిన బోధనే ప్రతి బూర ప్రాణ చూసిన ప్రతి బూర ఓదినప్పుడు ఈ మూడు గుంపుల గురించే మనకి దేవుడు బయలుపరుస్తా అంటే ఈ మూడు గుంపులు ఏ రీతిగా ఒక్కొక్క దశలో వారి కాలలు ముగించుకోవడానికి కోరుకు కాబట్టి ఐదవ బూర తేళ్ల విధానము తేళ్లు ఏరితిగా గొప్ప జనాన్ని శ్రమల పాలు చేస్తాయన్న విషయాన్ని మనం ధ్యానించినప్పుడు ఆరవ బూరలో గొప్ప మరణించడం సర్పంలకు సంబంధించిన బోధ ఆరవ బూర అంతా సర్పంలకు అధికారం ఇచ్చిన దేవుడు అంటే కొంతకాలం శ్రమలు దాని తర్వాత చివరికి మరణం శ్రమ తర్వాత మరణం అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తు చూపిస్తున్నాడు కాబట్టి వారం మనము తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న మరికొన్ని విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నించినాం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఆరవ బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు ఆ నలుగురు దూతలు విడిచిపెట్టబడి అన్న వాక్యాన్ని మనం ధ్యానించినాం వాళ్ళు విడిచిపెట్టబడినరు కానీ ఆ నలుగురు దూతలు ఎవరు వారికి ఏమి దేవుడు వారికి అధికారం ఇచ్చిండు మనుషులలో మూడవ భాగంను సంహరించడం వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆయన ఆజ్ఞ లేనిది తల వెంటుకలో ఒకటి కూడా రాలేదు ఈ లోకంలో ఏమి జరుగుతున్నా వాటంతటా అవి జరగవు దుష్టుడు కూడా వానంతటా వాడి ఏం చేయలేడు సైతాన్ అదే మనం అర్థం చేసుకుంటాం దేవుని పర్మిషన్ లేకుండా ఈ లోకంలో ఏం జరగదు ఎందుకో నాకు బాగా అర్థమైంది ఎందుకంటే దీనికి ఆయన రాజు ఈ సృష్టిని సృష్టించిన వాడు ఇది ఆయనది ఆయన హస్తకృత్యం మనం ధ్యానిస్తాం కదా ఇదంతా ఆయన హస్తకృత్యం అంటే ఆయన ప్రాపర్టీ ఆయన ప్రాపర్టీ మీద ఆయన అధికారం ఉండదా తప్పకుంటది అందుకే హీఈస్ అ సవరిన్ గార్ట్ అండ్ ఇంగ్లీష్లో తెలుగులో సార్వభౌముడు అంటే సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఏ ప్లానెట్లో ఏమైనా ఆయన చేసుకోవచ్చు భూమి మీద ఏమైనా ఆయన చేసుకోవచ్చు ఆయన ఇష్టం అది ఎందుకంటే ఆయన తయారు చేసుకున్నాడు కదా మనం కూడా ఆయన సృష్టిలో భాగమే కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన చేసుకోవచ్చు పుట్టించుటకు తీసుకుంటు కూడా ఆయనకు అధికారం ఉంది కాబట్టి మనం ఆయన ప్రశ్నించడానికి వీల్లేదు నాకు ఎందుకు ఉపయోగప ఇవి అని ప్రశ్నించడానికి వీల్లేదు నాకు ఎందుకు ఉపయోగపష్టాలని ప్రశ్నించడానికి వీల్లేదు ఎందుకంటే అది ఆయన విధానం ఆయన ఇష్టం కానీ ఆయన నీతిగల న్యాయవాది ఆయన మనసుని ఆటలాడేవాడు కాదు రకరకాల మతాలలో మనం చూస్తుంటాము దేవతలు దేవుళ్ళు మనుషులని వాడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు కానీ మన దేవుడు ఆ టైప్ కాదు ఆయన నీతిగల న్యాయవాది ఆయన ఒక మంచి ప్రణాళిక ఆయన ఒక ప్లాన్ మంచి ప్రణాళిక కలిగిన వాడు నశించిపోయిన వారిని రచించుకోవడం మంచి ప్రణాళిక ఆ ప్రణాళిక కొరకు ఆయన ఏమన్నా చేస్తాడు ఆయన ప్రణాళికకి అడ్డంకంగా ఉన్నవాడిని కూడా తొలగిస్తాడు అందుకే రాజులను నిలబెట్టేవాడు ఆయనని కూడా ఆయనని ఎందుకు నిలబెట్టాలా ఆయన ప్రణాళిక కొనసాగడం కొరకు ఎందుకు పడద్రోయాలా ఆయన ప్రణాళిక కొనసాగడం కోరికే కాబట్టి ఏవైనా కానీ ఆయన ప్లాన్కి వ్యతిరేకంగా ఉన్న వాటిని ఆయన సహించడు భరించడు దాన్ని తొలగించాల్సిందే అందుకే సేవ జీవితంలో ఉన్న మనము కూడా అంతే ఆయన ప్రణాళికకి అడ్డంగా ఉంటే మనల్ని తొలగిస్తాడు ఏలి విషయంలో చూస్తాం కదా సమ సమయలు బాగుడైన సమయులతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ సంవత్సరం నేను ఏలిని తీసివేయబోతున్నాను ఎందుకు తీసివేయబోతున్నాను మీకు తెలుసు ఏలి ఆయన ప్రణాళికకి అడ్డంగా ఉన్నాడు ముఖ్యంగా తన పిల్లలు తన కుటుంబమే దేవుని ప్రణాళికకి అడ్డంగా ఉన్నాడు ఏలి పిల్లలు చాలా పాపపూరితమైన జీవితంలో జీవిస్తారు కదా మనం చూస్తాం చర్చికి వచ్చిన స్త్రీలతో వారు విభిచరించినట్టు మనం చూస్తాం ఏలి పిల్లలు అంటే ఒక పాస్తర్ పిల్లలు అంత విచ్చలివిడిగా జీవించడం దేవుడికి చాలా కష్టతరం కదా ఆయన ఆయన ఆయన సాక్ష్యం ఎప్పుడు చెడిపోదు ఆయన పేరు ఎప్పుడు చెడిపోదు ఆయన మహిమని ఎవడు దొంగిలించడానికి వీళ్ళు దానికి ఎవడు విరుద్ధంగా ఉన్నాడో వాడిని అంతే కాబట్టి ఏలిని తొలగించినట్టు మనం చూస్తాం అట్లా బైబుల్ చాలా మంది తొలగించినట్టు మనం చూస్తాం కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ సృష్టి మీద సమస్త కంట్రోల్ ఉంది మన జీవితంలో అందుకే మనము ఆయన రక్తంని క్రయధనంగా పెట్టి కొనుక్కున్నాడు క్రయధనం అంటే క్రయం అంటే ఎక్స్చేంజ్ ధనం అంటే విగ్జెల్స్ క్రయధనంగా పెట్టి మనల్ని కొనుక్కున్నాడు అంటే మనము ఒక వస్తువులాగా ఆయన కొనుక్కున్నాడు మనల్ని కాబట్టి మనము ఆయన సొత్తు అంటాం మనమంతా ఆయన సొత్తు అంటే ఆయన ప్రాపర్టీ మన ఆయన ప్రాపర్టీ మీద ఆయనకు అధికారం లేదా నువ్వు నా జీవితం మీద నాకు అధికారం ఉంది అంట అనడానికి వీల్లేదు ఎందుకంటే నీ జీవితం ఆయనది అది ఆయన ఇచ్చింది ఆయన నేను రక్షించుకున్నాడు కాబట్టి నీ జీవితం మీద ఆయనకే అధికారం ఉంటుంది ఆయన ఏమైనా చేసుకోవచ్చు ఆయన ఇష్టం అది నువ్వు ఆయన ప్రశ్నించడానికి వీల్లేదు క్రైస్తవ జీవితంలో మనం ఆ రీతిగా ప్రశ్నిస్తూ ఎందుకు ఈ గుంపులు ఏ రీతిగా ఉన్నాయి ఒకడు సర్పంలాగే ఎందుకున్నాడు ఒకడు తేల్లాగా ఎందుకున్నాడు ఆయన చేసిండ అది తీర్మానం కదా నీ తీర్మానానికి తగినట్లు నువ్వు జీవిస్తున్నావు అందుకే ఆయన చివరికి ఏం చేస్తాడు ఎన్నో అవకాశాలు ఇచ్చినాక ఏం చేస్తాడు పాపి పాపి లాగానే ఉండని దుర్మార్గుడు దుర్మార్గుడు లాగానే ఉండని పరిశుద్ధుడు పరిశుద్ధంగానే ఇంకా పరిశుద్ధంగానే ఉండని అంటే అది ఫైనల్ అన్నట్టు ఇంకా విడిచిపెట్టేస్తారు అన్నట్టు కాబట్టి ఆయన విధానం ఆయన తన ప్రేమను ఏరితే చూపిస్తున్నాడు కనీసం ఎప్పుడన్నా మారుతారు కనీసం ఎప్పుడన్నా సన్నిధికి వస్తారు అన్న దృపథం కలిగిన వాడు కానీ చివరికి ఈ మనం ఏం చూస్తున్నాము ఈ ప్రవర్శనాలు నిరర్థకం కావు ఇవి నెరవేరాల్సిందే ఖచ్చితంగా నెరవేరాల్సిందే మనం ప్రయాస పడుతున్నాము ప్రే ప్రార్థన చేస్తున్నాము అన్ని కూటిని ప్రయాసాలతో చూపిస్తున్నాము స్వీకరించిన వాడు తీర్మానించుకుంటాడు ఇది స్వీకరించిన వాడు డిసైడ్ చేసుకుంటాడు లైఫ్లో చాయిస్ ఇటు దిక్కు ఉండాలనా అటు దిక్కు ఉండాలనా యహోశివ్ అన్నట్టు ఎవరు నా పక్షంగా ఉంటారు ఎవరు జీవం దేవుని పక్షంగా ఉంటారో ఇటువైపు రండి అంటాడా లేదా నేను నువ్వు నైన్టీ వన్ యహోవాను సేవించదము అది చాయిస్ అన్నట్టు తీర్మానించుకున్నాము కాబట్టి ఈ గుంపులు కూడా అంతే వాడు సర్పంలా గుర్మానించుకున్నాడు అంతే అక్కడే ఉండిపోతాడు వాడు వాటి గుణగణం అది అటు అనే తేళ్ళంతే వాటి గుణగణం అది గొప్ప అంతే వాళ్ళ గుణగనం అది కానీ మనం కూడా అంతే మనము ఆ మూడు గుంపుల సహవాసంలో లేవు మనం తీర్మానించుకున్నాం సెపరేటెడ్ లైఫ్ గ్రీకు భాషలో చర్చ్ అంటే ఎక్లీసియా అని రాయబడింది ఆ గ్రీక్ భాష ఎక్లీసియా అంటే బయటకు పిలవబడ్డవారు అని అర్థం నువ్వు బయటకు పిలవబడ్డవారు అని చెప్పుకొని లోపలికి వెళ్ళిపోతే పరిస్థితి చర్చి మీనింగ్ ఏంది లోపాలు ఉండే వాళ్ళు కాదు బయటకు పిలువబడ్డవారు అంటే ఈ లోకం నుంచి బయటికి పిలబడ్డవారు ఈ లోకాతమైన జీవితం నుంచి బయటకి పిలబడ్డవారుని ఎక్సి అంటారు లేక పిలువబడ్డవారు కాబట్టి పిలవడ్డ మనము బయట ఉండక ఉండక తప్పదు నువ్వు లోపల ఉంటే ఏం జరుగుతుంది అందుకే అంటాడు బబులూరు నుండి త్వరగా పారిపోవుడి దానికి పట్టిన మీకు పట్టకుండా ఉండాలంటే మీరు పారిపోవాలి దాని నుంచి కాబట్టి చర్చ్ అంటే ఎక్లీసియా లేక బయటకు పిలవబడ్డవారు బయటకు పిలవబడ్డవారు ఖచ్చితంగా బయటికి రావాల్సింది నేను ఇంకా లోపలే ఉంటా అంటే ఆయన బయటనే తలుపు కొడతా ఉంటాడు ప్రమాణాలు ఆయన బయటే తలుపు కొడుతూ ఉంటాడు మీరు లోపల వర్షం చేసుకుంటాడు మటు దేవుడు బయట తలుపు కొడుతూ ఉంటాడు ఆ విషయం మనకు తెలుసు కాబట్టి తొమ్మిదవ అధ్యాయంలోని ఈ ఆరవ బూర ముగింపుకు మనం ఇంకా మహాంటికి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయిపోతుంది ఇంకొక వన్ టూ వీక్స్ అలా అయిపోతుంది పారబబ్బులకు సంబంధించిన బోధ కానీ చాలా స్ట్రాంగ్ గా చాలా పవర్ఫుల్ గా ఉంది ఏంటంటే వాళ్ళ కంప్లీట్ గుణగణాలు బయటికి రాలేదు మనకి ఇంకా చాలా మటుకు వచ్చేసినాయి ఈ సర్పంలకు సంబంధించిన గుణగణాలు చాలా మటుకు బయటకు వచ్చేసినాయి ఎందుకు అంత డీటెయిల్డ్ గా మనకి అవన్నీ చూపించినట్టు నేను అనుకుంటున్నా ఈ రీతిగా అంటే ఒకవేళ నీళ్లు అటువంటి ఏమైనా గుణగణాలు ఉన్నాయేమో పరీక్షించుకోవడం కొరికే ఎక్స్ట్రీమ్ గా రిలీజ్ చేస్తా వారానికి కొన్ని వారానికి కొన్ని వారాంగి కొన్ని అట్లా బయలుపరచబడతా ఉన్నాయి మనకి వాళ్ళ గుణగణాలు అట్లా ఉంటాయి కాబట్టి మీలో అటువంటి గుణగణలు ఉండడానికి వీల్లేదు అని హెచ్చరించడానికి కొరకు మనకి వీటిని చూపిస్తున్నాయి ఎందుకంటే నువ్వు వాళ్ళ గుణగణి పరిశీలించాలని నీ జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలా ఒకరిలో నువ్వు చేయి చూపిస్తున్నావు ఒకరిలో పలాని వాడని చూపిస్తున్నప్పుడే నువ్వెంత జాగ్రత్తగా ఉండాలా కాబట్టి మనం అంత అంత పౌరుషితంగా అంత పవిత్రంగా లేనప్పుడు ఆయన టైం తీసుకుంటాడు అవి చూపించడం వరకు కాబట్టి ఇప్పుడు దానియాల విషయాలు కూడా చూస్తాం కొన్ని చూడలేకపోయాడు ఆయన ఆయన టైంకి అవి పర్మిట్ రిలీజ్ కాలేదు మన జీవితాలు కూడా అంతే ఇన్ని సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకొని కాబట్టి ఒక టైం వరకు వాటి ఆ రీతిగా భద్రపరుస్తూ కానీ చివరికి ఏమంటాడు మనం చూస్తాం ఆయన హి సీక్రెట్స్ బిలాంగ్స్ టు హిస్ బిలవర్డ్ అంటాడు కాబట్టి తను ఎవరు ప్రేమిస్తారో వారికి వీటిని బయలుపరుస్తా ఉన్నాడు ఆయన రహస్యాలని బైబుల్లో దాచబడ్డ రహస్యాలన్నిటినీ తను ప్రీతికరంగా తనని బాగా ప్రేమించే వారికి వాటిని బయలుపరుస్తూ ఉంటాడు అందుకే మనమంతా ఆయన యొక్క బిలవ్ అంటే ఆయన ప్రేమించి కొనుక్కున్న బిడలం మనం కాబట్టి మనకు తప్పకుండా వాటిని బయలుపరచాలా తన బిడలకు అవన్నీ కాబట్టి కాబట్టి తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఈ నలుగురు దూతల గుణగణం ఏ రీతిగా ఉంది దూతలు అంటే సంఘానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు సంఘ దూతలు కాబట్టి సేవకులే కాబట్టి వీర గుణగణాలు ఏ రీతి గుణ వాటి మనం ధ్యానించినాం తర్వాత వీరు ఏ రీతిగా మనుషులని చంపుతారు అన్న విషయాన్ని మనం పోయిన వరం నుంచి జానిస్తున్నాం ఏ రీతిగా చంపుతారు అన్నప్పుడు పదిహేడో అధ్యాయము పదిహేడవ వర్షంలో మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచి ఆ గుర్రములకు వాటి మీద కూర్చున్న వారికి నిప్పువల ఎరుపు వర్ణము నీల వర్ణము దంతక ఉండెను వాటిని సంబంధించిన విషయాలు జానించిన తర్వాత అంటే గుర్రములకు గుర్రం మీద కూర్చున్న వారికి కూడా ఆ బ్రెస్ప్లేట్స్ ఇచ్చిండ్రు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఆ బ్రెస్ప్లెట్ ఏందో మనం అర్థం చేసుకున్నాం కాబట్టి వాడికి వాళ్ళకున్న బ్రెస్ప్లెట్స్ ఏంది మనం ధరించాల్సిన బ్రెస్ప్లేట్ ఏంది మనం ధరించాల్సింది నీతి అనే మైమరు అన్న విషయాన్ని మనం ధరించినాం కానీ వాళ్ళు ధరించుకున్న బ్రెస్ప్లేట్లు ఏ రీతిగా ఉన్నాయి అవినీతికి సంబంధించినవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ గుర్రముల తలలు ఏ రీతిగా ఉన్నాయనేది ఇక్కడ చూసుకోవాలి ఇప్పుడు కాబట్టి ఈ గుర్రములు ఇప్పుడు ఇంకా కొన్ని డీటెయిల్ గా మనకు వెనపరచబడుతుంది ఆ గుర్రముల తలలు ఏ రీతిగా ఉన్నాయి చూడండి సింహపు తలల వంటివి కాబట్టి ఆ గుర్ర అవి ఒక దిక్కేమో గుర్రములు ఒక దిక్కేమో సింహములు సింహముల తలల వంటివి ఉన్నాయి వాటికి ఊహించుకోండి అది చూస్తేనేమో గుర్రము దాని తల సింహం తల లాగుంటే ఎట్లుంటది వింత జీవే కదా అది అంటే వాళ్ళు వింత రకమైన మనుషులు అన్నట్టు వారి జీవించే విధానం ఒక దిక్కేమో లాగునరు ఇంకొక దిక్కేమో సింహాల లాగా ఉన్నారు కాబట్టి సింహం అనగానే నీకు ఏం కనిపిస్తుందో ఊహించుకోండి సింహపు తలల వంటివి వాటి నోట్లో నుండి ఇప్పుడు చూడండి అగ్ని ధూమ గంధకములు బయలు బయలు అంతేనా బయలు వెడల్చుండెను బయలు వెడల్చుండెను మూడు ఏంది అగ్ని ధూమము గంధకం అగ్ని అంటే నీకు తెలుసు ధూమం అంటే పొగ తర్వాత గంధకం ఈ మూడు సంబంధించి ఈ మూడిటితోనే వాళ్ళు చంపుతారని ఉంది ఇక్కడ వాక్యం కాబట్టి చూడండి మరోసారి అగ్ని ధూమ గంధకములు బయలు ఈ మూడో దెబ్బల చేత అనగా వీటి నోట్ల నుండి బయలుపెడల్చున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడేను చంపబడేను అంటే జరిగిపోయింది అన్నట్టు చంపబడేను అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ దానికి ముందు ఏమిది మనుషుల మూడో భాగంను చంపుటక్కు వారికి అధికారం అనుగ్రహించబడను పైన చూడండి ఒకసారి పదిహేనో వచనం అంతేనా మనుషులలో మూడో భాగంను సంహరింపవల్లని అదే సంవత్సరంన అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి అంటే ఒకనొక టైంలో వీళ్ళు విడుదల పొందినరు ఇక్కడికి వచ్చి అందరినీ చంపేసిండ్రు అంటే ఎంత కాలం పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలా ఈ ప్రవచనము స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది నేను ఎందుకని నమ్ముతున్నాను అంటే మార్కు సువార్తలో ప్రభు మనకి విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు మార్కు సువార్త కాదు మతవార్తలనే బాప్తిచ్చే వ్యూహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజము బలవంతుని చేతిలో పట్టబడింది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సఫరత్ ఈ విల్ అని ఉంది ఇంగ్లీష్ లో ఎప్పటి నుంచి బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని కాలం అంటే టూ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అది నెరవేర్తనే ఉంది ఈ ప్రవచనం కానీ ఇది ఎండ్ అవుతుంది అని క్లియర్ గా చూపిస్తుంది ఇది అంటే అందరూ చనిపోతారు మూడో భాగం అంతా అంటే గొప్ప అందరు మూడో భాగం అంటే హండ్రెడ్ లో మూడవ భాగం అంటే థర్టీ త్రీ ని మూడో భాగం అంటాం ఇంకొక మూడో భాగం థర్టీ మరొక మూడో భాగం థర్టీ సో థర్టీ త్రీ థర్టీ అంటే నైన్ పాయింట్ మొత్తం కాబట్టి మొదటి టూ థర్డ్స్ అంటే 66.6%. సిక్స్ పాయింట్ సిక్స్ అంటే వాళ్ళు శాశ్వతంగా మరణిస్తారు మూడో భాగము శ్రమలకుండా బయటికి తీసుకొని అగ్ని అగ్నిలో నుంచి బయటకు తీసుకొస్తున్నారు వాళ్ళని కాబట్టి ఆ మూడో భాగం ఇక్కడ గురించి మనం మాట్లాడుతున్నాం మనుషులలో మూడో భాగం మరి మనుషులలో మొదటి మూడు భాగం ఏంది రెండో మూడో భాగం ఏంది చివరి మూడో భాగం ఏంది మనుషులలో మొదటి మూడో భాగం అంటే సర్పంలు రెండవ మూడో భాగము తేళ్ళు మూడవ మూడో మూడో భాగం అంటే గొప్ప జనం కాబట్టి ఇక్కడ మూడో భాగం గురించి మాట్లాడుతుంటే లాస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ పీపుల్లో మనుషుల నుంచి వాళ్ళందరూ చనిపోతారు అందుకే ఈ ప్రవచనం గురించి మనం చాలా కష్టంగా చెప్తా ఉంటాం కొంచెం చెప్పడం కష్టమే క్రిస్టియన్స్ అందరూ చనిపోతారంటే అసలు ఎవరు వింటాడు అటు అట్లా అటువంటి మెసేజ్ విన్నవాడు వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి బయటకు నాకు తెలుసు బయటికి ఎందుకంటే ఈ చెప్పే వాక్యము వాళ్ళు విన్న వాక్యానికి ట్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది దేవుడు నేను ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు సమృద్ధిగా ఆశ్రయిస్తాడు ఏ అపాయము నీ గ్రాధను పాట పాడుకుంటారు అట్లా పాడుకోని ధీమాగా ఉంటారు ఈ సత్యాన్ని గ్రహించకుండా దాని ప్రకారంగా జీవించకుండా అది వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎట తప్పించుకుంటూ తెలియదు వాళ్ళకి ఎందుకంటే తృణీకరించారు కాబట్టి ఈ వాక్యాన్ని కాబట్టి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అందుకే నేను వాట్సాప్ గ్రూప్ చాలా కేర్ఫుల్ గా నేను మెసేజెస్ పెడతాను ఇష్టం ఏవి నేను ఫార్వర్డ్ చేయండి చేస్తుంటే చాలా మంది చేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా అవి మనము అట్లా ఫార్వర్డ్ చేయడానికి వీల్ ఏదో ఒకటి ఫ్లేరపై ఆ గుంపు అందులో నుంచి బయటకు వెళ్ళిపోతారు అది మనం అర్థం చేసుకోవాలి ఆ రీతిగా వాడు పనిచేస్తూ ఉంటాడు మన వాక్యాలను విననీయకుండా ఎందుకు బయటకు తీసుకెళ్ళిపోతాడు కొంతమందిని మీరు అర్థం చేసుకోవాలా బయటికి వెళ్ళిపోతే వాడికి సునాయాసం కదా ఆ బోధ నుంచి బయటికి వెళ్ళిపోతే చాలా సునాయాసము అపవాది చేత చాలా సినహసం అన్నట్టు ఒక్కసారి ఆయన రక్తంలోకి బయటకి వెళ్ళిపోతే ఆయన వాకి నుంచి బయటకు వెళ్ళిపోతే చాలా గద్ద తనుకొని పోతుంది కదా కోడి రెక్కల క్రింద నుంచి పిల్లలు వెళ్ళిపోతే అదే విధానం ఇది కాబట్టి ఈ వాక్యం ఈ ఈ సింహానికి సంబంధించిన వాక్యం నేను కొంత డీటెయిల్ గా నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ సింహము దీనికి సంబంధించింది సరే మనం అనొచ్చు బైబిల్ రెండు రకాల సింహాలు ఉంటాయి గర్జించి సింహము కొదమసింహం గర్జించి సింహం అంటే సైతాంత పోల్చింది పేతులు కొథమసింహం అంటే మన ప్రభుత్వ పోల్చింది రెండింటికి తేడా రెండు సింహాలే కానీ అది గర్జించే సింహము సైతాను మన ప్రభుము కొదమసింహం అంటే మన ప్రభు మన ప్రభు చూస్తే చాలా గమ్యంగా ఉంటాడు పదమసింహం అంటే చాలా పెద్దగా ఉంటుంది అది ఆర్డినరీ సింహాల చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది అది కానీ ఇది గర్జించే సింహం దాన్ని చూస్తే ఇది పరిగెత్తిపోతుంది ఇది ఆ కొదమసింహము ఫారెస్ట్ అంతా అది కింగ్ లాగా ఉంటుంది అన్నట్టు సింహాలు దాన్ని చూస్తే పారిపోతాయి కాబట్టి ఇక్కడ చూడాల్సిన సింహము గర్జించి సింహంతో తో దానికి నేను మీకు చూపిస్తాను త్వరలో కాబట్టి ఇది అర్థం చేసుకోవాలంటే ఈ ఈ గుంపులు ఏదైతే ఎటువంటి గుణగణాలు కలిగిన మనం అర్థం చేసుకోవాలా సింహం అంటే దానికి కూరలు ఉంటాయి దానికి చాలా పవర్ఫుల్గా ఉంటాయి వాటి గోర్రులు ఆ కూరలు ఏదైనా పశువుని మన జంతువుని పట్టిందంటే అవి దించేస్తుంది అంటే ఆ దించేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ నొప్పికి బాధకి అది కాంప్రమైజ్ అయిపోతుంది ఆ జీవి దాని తర్వాత ఏమైతుంది ఆ కూరలు దిగడం వలన బ్లడ్ అంతా బయటకు వచ్చేసినాక అది హార్ట్ బీట్ ఆగిపోతుంది హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది బ్లడ్ బయటకు వెళ్ళిపోతుంటే అప్పుడు ఆగిపోతుంది హార్ట్ అట్లా చనిపోతాయినట్టు కాబట్టి వాటి వాటిని ఏమంటాము డిజేబుల్ చేయడం కొరకు ఆ రీతిగా కూరలం వాడుతూ ఉంటది సింహం అటనే దాన్ని పంజా ఆ గోర్లు మొత్తం దిగిపోతాయి లోపలికి ఆ జీవి పశువు శరంలోకి మొత్తం దిగిపోతుంది దిగిపోయినప్పుడు గ్రిప్ ఉన్నట్టు పశువు కదలేదు అట్లా వాటి గ్రిప్ అంటే కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోలేదు ఎందుకు ప్రకృతి మనం చూపిస్తున్నట్టే వాటి గుణగణం అటువంటిది గర్జించ సింహం గుణగణము అటువంటిది అట్లా క్యాప్చర్ చేసుకుంటుంది అట్లా పట్టుకుంటుంది అంటే అట్లా బంధించుకుంటుంది అన్న విషయాన్ని చూపిస్తున్నాడు అందుకే యషేయ గ్రంథంలో మనం చూపించిన వారం వాక్యాన్ని మనం డీటెయిల్ గా పోలేకపోయినాము యషే గ్రంథము ముప్పై అధ్యాయంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం ఏషే గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో ఈ గుణగణాలు ఎట్లా ఉంటాయి ఈ జీవులు ఈ నలుగురు దూతల గుణగణాలు ఏ రీతిగా ఉంటాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం చూడండి ఏషయ గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిదవ వచనము అది ఆ ఆ అధ్యాయమంతా మన ప్రభు యొక్క తీర్పుకు సంబంధించింది ఆయన ఏ రీతిగా శిక్షించబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఎనిమిదవ వర్షం నుంచి చూడండి అది ఎటువంటి దినము అది యహోవా ప్రతి దండన చేయు దినము ప్రతి దండన అంటే ఇంగ్లీష్ లో రెకంపెన్స్ అని ఉంది రెకంపెన్స్ ఆర్ఇసిఓ ఎంపీ ఎన్సిఈ ద ఇయర్ ఆఫ్ రికంపెన్స్ లార్డ్స్ వెంజన్స్ ప్రతీకారం కదా ప్రతిదండన ప్రతీకారం రెండునే అక్కడ పదాలు కాబట్టి ఫర్ ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్స్ వెంజన్స్ అండ్ దయర్ ఆఫ్ రికంపెన్సెస్ ప్రతిదండన ప్రతీకారపు సంవత్సరము ప్రతి దండన చేయు దినము ప్రతిదండన దినం కదా అంటే దండించడం అంటే శిక్షించడం దండించడం అంటే శిక్షించడం కాబట్టి ప్రతిదండన అంటే నువ్వు చేసేదానికి తగిన శిక్ష నువ్వు ఏం చేసినావు తెలుసు నీ జీవించిన విధానాన్ని బట్టి ఆ శిక్ష ఏ రీతిగా ఆ శిక్ష ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎనిమిది అంశంలో అది యహోవా ప్రతిదండన చేయ దినము దేని విషయంగా సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము సియోను గూర్చిన వ్యాధ్యము వ్యాజ్యం అంటే తెలుసు కదా మీకు వ్యాజ్యము ఇంగ్లీష్లో కాంట్రోవర్సీ అని ఉంది సియోన్ సంబంధించిన కాంట్రోవర్సీ అని అయితే నేను మీకు చూపిస్తే చాలా కాలం క్రిందంటే మరోసారి మనం పిట్టుగా చూసుకుంటాం పరుశుధ జనంగం ఎవరు అన్నప్పుడు బైబుల్ ప్రకారంగా క్రైస్తవులే అని మనం నమ్ముతాం కానీ క్రైస్తవులు నమ్మరు క్రైస్తవులు ఏమని నమ్ముతారంటే జనంగం అంటే ఇస్రాయల్ పాలను నమ్ముతాం కాబట్టి సియోను అనేది ఇస్రాయెల్ సంబంధించిన విషయం మనకు తెలుసు ఒక రీతిగా కాబట్టి ఇక్కడ కాంట్రవర్సీ దేనికి సంబంధించిందంటే సియోన్ కు సంబంధించిన అది ప్రపంచమంతట నేను భవిష్యత్తులో చెప్పిన మీకు అది జరగబోతుందని ఏంటంటే అంతరంగ దేవుడు మనల్ని మార్చుకున్నాడు కానీ శారీరకంగా వాళ్ళు యూదులు ఎప్పుడైతే నిజమైన యూదులు అంతరంగముందు ఉన్న నువ్వు చెప్తున్నావో వాళ్ళు దాన్ని తృణీకరిస్తారు లేదు లేదు మేమే యూదులం వాళ్ళు అంటారు ఈ ఈ కాంట్రవర్సీ దీన్నే కాంట్రవర్సీ అంటే ప్రపంచం అంతటా భవిష్యత్తులో జరగబోయే ఇదే క్రైస్తవులు ఎప్పుడైతే దీన్ని గ్రహిస్తారో వాలే నిజమైన యూదులని రోమి రాష్ట్ర పత్రిక రెండవ దిన మనం చూస్తాం నిజమైన యూదులు ఎవరైతే అంతరంగమందు మందు మార్చబడ్డవారో ఏరావు ఎవరైతే ఈశ్వరావును ఎవరైతే సొంత స్వీకరిస్తారో వారి హృదయంలో వారే నిజమైన యూదులు అన్న సత్యము గ్రహించినాక మేమే యూధులం అని చెప్పడం ఆరంభిస్తారో అప్పుడు కాంట్రవర్సీ స్టార్ట్ ప్రపంచంలో ఇది ప్రపంచం అతనే మన దగ్గరనే కాదు ఇప్పుడు మన మధ్యనే పరిశోధన జనగమంటే క్రైస్తవులు అయి లేదు బ్రదర్ మనం కాదు బ్రదర్ వాళ్ళు బ్రదర్ అంటారు చూపించినాక కూడా అందుకే మనం ఎక్కడ ప్రాంతాల్లో పోయినా కానీ పరిశుభ్ర జనాంగము మీరే చూడండి ఎంత తేటగా ఉంది మాట్లాడుతున్నాడు మనల్ని పరిశుద్ధ జనాంగంగా తయారు చేసుకున్నాడు దేవుని ప్రజగా తయారు చేసుకున్నాడు దేవుని సొత్తుగా తయారు చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాము కాబట్టి ఎప్పుడైతే నువ్వే పరిశుధ జనాంగము నువ్వే అంతరంగం యూధంగా మార్చబడ్డవాడవో అని చెప్పడం ఆరంభిస్తామో అప్పుడు కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది క్రిస్టియన్సే ఒప్పుకోరు దాన్ని అప్పుడేం జరుగుతుంది అన్న విషయమే ఈ ఎనిమిదవ వర్షం చూస్తున్నాం అది ఎహోవా ప్రతిదండన చేయుద్దినము సియోను వ్యాజ్యం గూర్చిన ప్రతికార సంవత్సరము కాబట్టి ఏ రీతిగా ఉంటది విషయాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ ఈ వ్యాజ్యము ఈ ప్రతీకారము ప్రతిదండన అది ఎట్లుంది చూడండి తొమ్మిదో వర్షంలో ఏదో కాలువలు కీల్ అగును ఏదో అన్నప్పుడు మీకు తెలుసు ఏదో అంటే ఎర్ర కదా ఏదో అంటే సంతతి ఏషావు సంతతి వారిని ఏదో వాళ్ళు ఎర్రది ఎర్రదనం ఎరుపు అంటే శారీరకమైంది మాంసము పాపము లోకము అని అర్థం కాబట్టి ఏదో కాలువలు కీలు అగును అంటే ఆయన శిక్ష ఎట్లా ఉంటుంది వారి భూమి అంతా కీలు కీలు అంటే ఏం తెలుసా కీలు అంటే మీకు అర్థం కాకపోవచ్చు కానీ మన భాషలో చెప్తే అర్థమైపోతుంది డాంబార్ రోడే సర్వేషన్ రా కీలు అంటారు తెలుగులా స్వచ్ఛమైన తెలుగులా కీలు ఇంగ్లీష్ ఏముందో పిచ్ ఇంగ్లీష్ లో పిచ్ పిఐటి సిహెచ్ కాబట్టి ఏదో కాలువలు పిచ్గా మార్చబడతాయి లేక కీలుగా లేక డాంబార్ గా మార్చబడతాయి అంటే ఆయన శిక్ష అక్కడ తయారైతుంది అని అర్థం అంటే వాళ్ళకి నీళ్లు కూడా ఉండవు ఆ కాలంలో అన్న విషయం జ్ఞాపకం చేసిన దాని మన్ను గంధకముగా మార్చబడును పన్నెండు వందల తొమ్మిదవ కదా ఏ రీతిగా వీళ్ళు శిక్షింపబడతారు గొప్ప జనం మన్ను గంధకంగా మార్చబడుతుంది మన్ను అంటే తెలుస్తుంది భూమి భూమి సల్ఫర్ గా మార్చబడుతుంది గంధకం అంటే సల్ఫర్ సల్ఫర్ గా మార్చబడి అండ్ ఏమైనా పంటలు పండుతాయా ఫినిష్ అన్నట్టు ఆహారం కూడా ఉండదు అన్నట్టు భూమి దహించు గంధకముగా ఉండును అంటే మండుతున్న గంధకం అంటే ఈ లావ పొంగుతున్నా పర్వతాలలో అట్లా తయారవుతుందంట అంటే ఆయన శిక్ష అంత భయంకరంగా ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు పదవశంలో ఎట్లంటే చూడండి అది రేయింబగళ్ళు ఆరక యుడును ఈ శిక్ష ఆరంభమైనప్పుడు రాత్రి మగళ్ళు ఉంటుంది అంట రెయిం బగళ్ళు అంటే అది 24 గంటలు ఉంటుంది ఇంకా అది అది మానదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు దాని పొగ నిత్యము అంతేనా లేచును దాని పొగ నిత్యము లేచును ఒకటేమో అగ్ని రెండవదేమో గంధకము మూడవదేమో పొగ అది ఇంతకు చూసినాం అధ్యాయంలో ప్రాణ గ్రంథంలో దాని పొగ నిత్యము లేచును అది ఆరదు అది తరతరములుగా పాడుగా ఉండును తరతరములు ఎన్నో సంవత్సరాల నుంచి అది పాడై ఉంటది చివరి వరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు దాన్ని ఎవరు బాగు చేయలేరు ఎన్నడను ఎవరు దానిలో పడి దాటడు ఇంకా ఎవరు అందులోనికి పోలేరు వాళ్ళని దాటి పోలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు తర్వాత పదకొండవ వర్షం నుంచి వాళ్ళ గుణగణాల గురించి మనం ఇప్పుడు గెలిస్తాం ఈ దూతల గుణగణాలు ఎట్లా ఉంటాయి వాళ్ళ చేతిలో చిక్కబడ్డ వాడి జీవితం అట్లుంటది ఎట్లుంటది కీలుగా మారిపోతాడు వాడు అగ్నికి ఆహుతి అయిపోతుంటాడు గంతకము కాల్తా ఉంటుంది అది వారి వా వారి చేతిలో పడ్డవాళ్ళ జీవితాలు అట్లా భయంకరంగా ఉంటాయి అన్న విషయాన్ని ప్రభు చూపిస్తున్నాడు తర్వాత ఎవరు కల్పించు ఈరోజు చూపిస్తా దేవుడు అంటుండడు ఇది నా ప్లాన్ అంటున్నాడు వారి చేతికి గొప్ప జనాన్ని అది నా ప్లాన్ అని స్ట్రైట్ గా ఈ వాక్యంలో చూడండి పదకొండవం కొంచెం స్పీడ్గా నేను వెళతాను ఇప్పుడు పదకొండవ వర్షం నుంచి ఈ నలుగురు దూతల గుణగణాలు మరీ ఎక్కువగా విశదీకరించబడ్డాయి పదకొండవ వచ్చరం నుంచి మొదటిదిగా గూఢబాతులు తర్వాత ఏదో పందులు దాన్ని ఆక్రమించుకొను అంటే ఎప్పుడైతే నువ్వు ఏదోగా మారతావో నువ్వు యాక్చువల్గా ఏషాకోబు కదా యాకోబు సంతతి నువ్వు నువ్వు యాకోబు సంతతి నుంచి ఏదో సంతతిగా మారిపోతున్నావు ఉల్టా ఏదో సంతతి అంటే ఏంటంటే సమీపు ఏదో అంటే జ్యేష్ఠుడు యాకోబు కాస్టర్ అదే అవును స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఏషావు పెద్దోడు యాకోబు చిన్నోడు కదా ఎప్పుడైతే ఏషావు తన జేసత్వపు హక్కును అమ్మేసిండో యాకోబుకి జశతం వస్తుంది దాని తర్వాత ఆశ్రయం పొందుకోవడం అన్న విషయం మనం చూస్తా ఉంటాం తర్వాత ఎప్పుడైతే యాకోబు తన జన జపు హక్కును పొందుకున్నాడు ఎప్పుడైతే దాన్ని అమ్మేసుకుంటున్న యాకోబు ఏషావుగా మారతాడు అందుకే మన ప్రభు చూపించండి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు ఆగుతారు యాకోబు ఏషావు అవుతాడు ఏషావు యాకోబు అవుతాడు అది మనకు తెలుసు మొదటి నుంచి ఏషావు తన హక్కును పోగొట్టుకున్నాడు యాకోబు హక్కును పొందుకున్నాడు కానీ యుగ సమాప్తికి వచ్చినప్పటికీ లాంటి వాళ్ళు రక్షణలకు వస్తారు యాకోబు లాంటి వాళ్ళు రక్షణ పోగొట్టుకుంటారు మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు కావడం అంటే అదే ప్రవచనం అది మన ప్రభు చెప్పిన ప్రవచనం రోల్స్ రివర్స్ అవుతాయి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ అన్న విషయం కాబట్టి క్రైస్తవ జీవితము ఏదోలాగా తయారవుతుందని పౌలు హెబ్రిల్ రాష్ట్రపతిగా వినిపించిండు ఒక పోటీ పోటీ కూటి తన జ్యేష్ఠ హక్కును అమ్ముకున్న ఏదో ఈశావు వంటి మీ మధ్యలో ఉంటారేమో మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటారు కాబట్టి క్రైస్తవ జీవితంలో అటువంటి అంటే జ్యేష్ఠ హక్కును మీకు ఇచ్చిండే దేవుడు మిమ్మల్ని ప్రథమ ఫలంలాగా ఎన్నుకున్నాడు అంటే జేసాతో పాటు అదే కదా ప్రథమ ఫలం మిమ్మల్ని రక్షించుకుంటే మీరు ప్రథమ ఫలం అన్నట్టు కానీ మీలో ఏషవు వంటి భక్తిహీనులు ఉంటారేమో పరిశీలించుకోండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఏషవ్ కన్నీరు విడిచి దాని కొరకు ప్రయాస పడి గాని పశ్చాత్తపడి గానీ పాపశమర పొందక నశించిపోయాను వాక్యం కాబట్టి క్రైస్తవ జీవితము యుగ సమాప్తికి వచ్చేప్పటికీ ఏదో తయారైతుంది లేక ఏషావు తయారైతుంది అంటే లోకాతీతంగా తయారైతుంది లోకంలో సంపాదించుకోవాలా ఏదో సంపాదించుకోవాలా అన్న తలపులో జీవించింది అన్న విషయాన్ని జ్ఞాపించాడు అందుకు అది చికబడింది ఇప్పుడు చూడండి నువ్వు ఏం సంపాదించుకోవాలనుకుంటావో దాని చేత చిక్కబడతావు నీ నోటి మాట చేత నువ్వు నువ్వు దేని నేర్చుకుంటావో దాని వల్ల నువ్వు దానికి బానిసం అయిపోతావు అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది పదకొండవంలో గూడబాతులను ఏదు పందులను దాన్ని ఆక్రమించుకొను తర్వాత గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఎప్పుడైతే ప్రభువు దీన్ని విడిచిపెడతాడో దీంట్లో ఏమొచ్చి కూర్చుంటాయి ఈ నాలుగు దూతుల గురించి మనం మాట్లాడుతున్నాం ఈ నాలుగు దూతులు ఎట్లా ఉన్నారన్నప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసి వాళ్ళ గుణగణాలు మొదటిది గూడబాతు గూడబాతులు ఇంగ్లీష్ లో ఏముందంటే కామ్రాంట్ అని ఇంగ్లీష్ పదం గూడబాత్ అంటే తెలుసు కదా మీకు నీళ్ళ బాతులు ఉంటాయి ఒక రకమైన బాత్ అది గూడబాతు ఒక రకమైన డార్క్ కలరు ఒక రకమైన యాష్ కలరు అట్లుంటది అది గూడబాతు రకరకాల బాతులు బాతులు రకరకాల కన్ కలర్స్ ఉంటాయి ఇది మటుకు పర్టికులర్ బాతు దాని పేరు ఇంగ్లీష్ లో కామ్రాంట్ అని ఉంది కామ్రాంట్ జేమ్స్టాంగ్ నంబర్ సిక్స్టీ ఎయిట్ నైన్టీ ఏముందంటే పెలికన్ అని పెలికన్ దాని ఇంగ్లీష్లో పెలికన్ అంటారు తర్వాత పెలికన్ ఫ్రమ్ వామిటింగ్ అటు రాసియన్ మీనింగ్స్ గూడ బాతు అంటే వామిటింగ్ వామిటింగ్ అంటే తెలుసు కదీ వాంతి దానికి సంబంధించినట్టున్నాడు సిక్స్టీ నైన్ ఫిఫ్టీ లో ఉందంటే నిన్ను కక్కివేస్తా నిన్ను ఉమ్మి వేస్తా అది మనం చూస్తాం ఎక్కడ చూస్తాం ప్రణంగూస్తాం కదా ఆయన నిన్ను ఉమ్మి వేస్తా అంటాడు నేను ఐ విల్ స్పీ నోటా నుంచి ఐ విల్ స్ప్యూ యూ అవుట్ అంటాడు ఎందుకు స్పీ అవుతాడు నేను భరించలేడు నేను ఆయన హృదయలో నిన్ను భరించలేడు మనం కూడా నోట్లు అందం పెట్టుకున్నప్పుడు గలీజుకుంటే ఉంచేస్తాం కదా ఎందుకు ఉంచేస్తాం అది నువ్వు భరించలేవు పెట్టుకోలేవు నోట్లో ఆయన నేను ఐ విల్ స్పీ అవుట్ ప్రణంగుల గురించి కాబట్టి కామ్రాండ్ అంటే గూడపాతులు అంటే వీరి గుణగణం ఎట్లా ఉందంటే గుమ్మి అంటే వామిటింగ్ లాగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఏదు పందులు ఇంగ్లీష్ లో బిటర్న్ అని ఉంది బిఐ డబుల్ టిఈఆర్ఎన్ బిటర్న్ అంతేనా ఎన్నో వచ్చిన లెవెన్ కదా బిఐ డబుల్ టిఈఆర్ఎన్ అంటే ఇంగ్లీష్ లో ఏదు పందులు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్లో బిట్ అని ఉంది తెలుగులో ఏదు పందులనుంది అంటే వీటికి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి 7090 లో ఏదు పందులు అంటే బర్డ్ అని అది చూడడానికి పంది కానీ ఇక్కడ చూస్తే బర్డ్ అని అంటే బాగా అర్థం చేసుకోండి జేమ్షాంగ్ నెంబర్స్ తుంపుడు పక్షి అదే వింత వింతగా పదాలు నేను రాసుకున్నాను చాలా డీటెయిల్గా కొన్ని సెవెంటీన్ ఎయిటీ ఎయిట్లో ఏముందంటే కాఫెడ్ టు కంటెంట్ అంతేనా కంటెంట్ రూల్ టుగెదర్ కట్ అంటే తెగవేయబడ్డ గుంపు అని అర్థం ఇది కాబట్టి జగన్ గ్రంథంలో చూస్తాం మొదటి రెండు గుంపులు తెగవేయబడ్డాయి అనేది ఇక్కడ కూడా ఏది పందులు అంటే కటాఫ్ అన్న విషయానికి వ్యాఖ్యలు చేస్తున్నాడు లేవియా కాండం ఇవి కొంచెం ఇంకా బాగా అర్థం చేసుకుంటే మీరు ఇంటిపైనక చూడండి లేవియా కాండంలో మోసే లేవిలకు కొన్ని నియమాలు హెచ్చరిస్తాడు ఎటువంటి ఆహారం తినాలా ఎటువంటి ఆహారం తినదు ఎటువంటి జీవరాశనం తినాలా ఎటువంటి జీవరాశనం తినదు అన్నాడు సరే ఈ రోజు కూడా అవి పాటించకపోవచ్చు కానీ వాటి ఆత్మీయ సత్యం అర్థం చేసుకోవాలి ఆయన చెప్పిన ఏవి తినొద్దని ఉంటాడో ఇవన్నీ అక్కడ ఉంటాయి ఈ పదాలు ఉంటాయి ఈ పక్షులు ఈ జంతువులు అక్కడ ఉంటాయి ఉదాహరణకి నెమరువి దాన్ని నెమరు ఏది వెయ్యదో దాన్ని తినొద్దు అంటున్నాడు క్లియర్గా ఉంటుంది దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి కానీ మనం ఇప్పుడు వాటికి అంత సపోర్ట్ చెయ్యం మనం సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నెమరు వేసేవి అన్ని గడ్డి ఆకులు తినే జీవరాశులకి అవి నెమరు వేస్తూ ఉంటాయి అవి ఫస్ట్ అన్నీ తినేసే గడ్డి తినేసి మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని విపరీతంగా నెమరు వేస్తాయి అంటే బాగా చూజ్ చేస్తాయి దాన్ని ఏమంటారు అంటే మ్యాస్టికేషన్ అంటే ఇంగ్లీష్లో మ్యాస్టికేషన్ అంటే నువ్వు ఏ ఆహారం తిన్నా బాగా నెమరు వేసినప్పుడు నీ నోట్లో ఉండే లాలాజలము దాన్ని బాగా కలిసిపోతుంది ఆ అన్నంలో ఆహారంలో ఆ లాలా కలిసిపోయిన ఆహారము కడుపులోకి తీసుకున్నప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు అందులో ఏమన్నా విష ఉంటే అవి డైల్యూట్ అయిపోతాయి నీ నోట్లో ఉండే సెలవా ద్వారా అందుకే ఎప్పుడైనా నాకు కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సాధారణంగా నాకు ఉండదు అటువంటి ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా నేను బహుశా అనుకుంటాను ఆ రోజు నేను చాలా త్వర త్వరగా తిననేమో టెన్షన్లో ఆఫీస్కి పోవాలనే చిత్తా ఆ మాత్ర తిననేమో దాన్ని సరిగ్గా సెలైవ్ సెలైవేట్ చేయలేదు మ్యాస్టికేట్ చేయలేదేమో అందుకే చాలా త్వర త్వరగా తినేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఉంటుంది సపోతే ఏం చేస్తే ఇమ్మీడియట్లీ ఓ చూయింగ్ తీసుకొని బాగా నమ్లేస్తా నమ్లేసి ఏం చేస్తా ఆ తీపిదనం ఉంటుంది కదా అదంతా ఉంచేస్తా తీపి రసం అంతా ఉంచేసి ఇవన్నీ నేను డిలీట్ చేస్తాను పెట్టాను ఇంటర్నెట్లో ఆ తీపి రసం అంతా ఉంచేసినాక సెకండ్ రౌండ్ మళ్ళా నిమరవేసినప్పుడు సెలైవ బాగొస్తుంది ఆ సెలైవ నేను మింగేస్తాను అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది ఎందుకంటే మందులు లేకుండా జీవిస్తాం మనం కెమికల్స్ మందులు వేసుకుంటే ఏంటంటే వాటికి ఇంకొక సైడ్ వేసి ఉంటుంది మళ్ళీ జల్సేలు వేసుకున్నాం బాడీ దానికి అలవాటు పడిపోతుంది అదే వాటికి అలవాటు పడుతుంది బాడీ అది లేకుంటే గ్యాస్టిక్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది అట్టా తయారు చేస్తారు ఇంగ్లీష్ మందులు లైఫ్ లాంగ్ నువ్వు ఆ మందులు వేసుకుంటూ లాగా వాళ్ళు అట్టా తయారు చేస్తారు ఆ అప్పుడు నువ్వు డిపెండ్ అవుతూ వాడికి బిజినెస్ నీకు అది డిపెండెన్స్ కొంతకాలానికి దాని సైడ్ రియేషన్స్ వల్ల వేరే అవయవాలు దెబ్బతింటా ఉంటాయి అట్లా తయారు చేస్తారు ఇంగ్లీష్ మొదలు అట్లా తయారైనాన్ని కాబట్టి మనం వీటన్నిటి సైంటిఫిక్ గా చెప్పింది కరెక్టే ఉదాహరణకి గూడబాతుని తినద్దు అది నెమరు కొంగని తినద్దు అది నెమరు అది మింగుతుంది ఇవి కొన్ని జీవరాశులు మింగేడి కాబట్టి వాటిని ముట్టదన్నాడు అక్కడ లేవి సరే మనము అసలు వాటి గురించి మనం వాటిని ఎందుకంటే మనం అటువంటి వాళ్ళం కాదు మనం తినే వాళ్ళం కూడా కాదు కానీ ఆ రోజు లేవీలకు అట్లా హెచ్చరించండి మీరు పాస్టర్స్ పాస్టర్స్ అయ్యింది మీరు మీ డైటరీ లాస్ జాగ్రత్తగా పాటించండి మీరు ఏ డైట్ తీసుకోవాలా ఏ డైట్ తీసుకోవాలా అని చెప్పిండే దేవుడు ఎందుకు చెప్పిండంటే నువ్వు ఒక పాసర్వ్ సిక్ అయిపోయినావు అనుకో నువ్వు సేవ చేయలేవు మనుషులు నిన్ను చూసి ప్రభుని ఎట్ట వీడే సిక్కుంటే ప్రభుని ఎట్టే స్వీకరిస్తారు వాడి విశ్వాసం పోతుంది కదా అందుకని ఆ లాస్ అక్కడ పెట్టిండు దేవుడు సరే మనం వాటికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు కానీ మనకు ఒకటి తెలుసు కానీ ఏది తినాలి తినద మనకు నాలెడ్జ్ అవసరం నువ్వు జాగ్రత్తగా జీవించాలంటే కాబట్టి కామ్రాండ్ అంటే గూడబాతులు దాని తర్వాత బిటన్ అంటే ఏదు పందులు ఏదు పందులు వాటిని వాటి గురించి అక్కడ చెప్పబడింది తర్వాత అవుల్ మూడవది అవులు లేక గుడ్లగూబ అని చూడండి గుడ్లగూబ మూడవది దాని తర్వాత కాకి అవుల్ అంటే 3244. టూ ఫార్టీ ఫోర్ అండ్ అన్క్లీన్ బర్డ్ అని ఉంది ఇక్కడ అండ్ అన్క్లీన్ బర్డ్ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఎయిట్ లో ఏముంది అంటే బ్లో అప్ ఫ్రెష్ యాజ్ విండ్ కాబట్టి గాలికి కొట్టుకోబోయేటట్టు ఉండేది అని అర్థం అంటే మనకు తెలుసు గాలికి ఏం కొట్టుకోబోతుంది చెత్తనే కొట్టుకోతుంది కాబట్టి నువ్వు తొక్కలాగుంటే కొట్టుకోపోతావు కాబట్టి దేవుడే వీళ్ళని అట్లా గాలిలాగా పెట్టిండు అని అర్థం కాబట్టి వాళ్ళు బ్రీజ్ చేసినప్పుడు వీళ్ళందరూ కొట్టుకొని పోతారు ఎవరు తొకలాగా ఉండే వాళ్ళందరూ కొట్టుకొని పోతారు అన్న విషయాన్ని ఇక్కడ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఎయిట్ ద్వారా చెప్తున్నారు దేవుడు తర్వాత కాకి ఇంగ్లీష్లో రేవెన్ అని ఆర్ఏ విఎన్ ఇంగ్లీష్లో రేవెన్ అంటారు కాకిని మన దా మన ఇంగ్లీష్లో క్రో అంటారు కదా సిఆర్ఓ డబుల్ అంటారు కానీ స్టాండర్డ్ బైబిల్లో మనకు కాకిని రేవెన్ అంటారు నోవా జలపల్లెం తర్వాత ఏం జరిగింది ఆయన ముందు కాకిని పంపిస్తారు కదా అక్కడ చాలా క్లియర్గా ఉంది హీ హ్యాడ్ సెంట్ రేవెన్ అనుంది అది పోయి వాపస్ రాదు దాని తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక పౌరాని పంపిస్తే అది తిరిగి కదా ఒలివ మొక్క పట్టుకొని తిరిగి వస్తుంది అట్లా కాబట్టి అక్కడ ఫస్ట్ టైం చూస్తాము కాకి లేక అక్కడ రేవెన్ అని ఉంది ఆరేవియన్ ఇక్కడ కూడా రేవెన్ అని ఉంది ఇంగ్లీష్లో కూడా కాబట్టి రేవెన్ అంటే కాకి తెలుగులో సిక్స్టీ సిక్స్టీ వన్ ఫిఫ్టీలో ఏముందంటే ఫ్రమ్ ఇట్స్ డస్క్ డాన్ అంటే ఉదయము డస్క్ అంటే సాయంత్రం లో పదాలు డాన్ టు డస్క్ అంటారు ఇంగ్లీష్లో మనం మార్నింగ్ టు ఈవినింగ్ అంటాం కదా వెనకడికి ఇంగ్లీష్ స్వచ్ఛంగా ఉండేది తెలుగు స్వచ్ఛంగా ఉండేదో వెనకడికి ఇంగ్లీష్ అంతా పర్ఫెక్ట్గా ఉండేది రాంగ రాంగ్ లాంగ్వేజ్ కూడా చిల్లరైపోయినాయి చీప్ అయిపోయినాయి లాంగ్వేజెస్ అప్పుడు చదివిన ఆల్మోస్ట్ ఒక 300 హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఉన్న ఇంగ్లీషు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కింద ఉన్న ఇంగ్లీషు ఇప్పుడు ఇంగ్లీష్ పోల్చుకుంటే చాలా తేడా ఉంటుంది ఆ లాంగ్వేజెస్ చదువుతుంటే అప్పట్లో ఆ రోజు పుస్తకాలు దేవుని భక్తులు వాళ్ళు రాసిన పుస్తకాలు ఇప్పటి కూడా జాగ్రత్తగా భద్రపరిచారు ఇంటర్నెట్లో అవి చదివి ఆ లాంగ్వేజ్ ఆ సెంటెన్సెస్ చదువుతుంటే ఆ అవుతుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది నాకు ఇప్పటికి కూడా అంటే అంత పవర్ఫుల్గా ఉండే లాంగ్వేజెస్ ఆ రోజు ఇప్పుడు ఎంత సింపుల్గా అయిపోయినాయి ఈ లాంగ్వేజెస్ మార్నింగ్ టు ఈవినింగ్ అంటారు అప్పుడు డాన్ టు డస్క్ అనేవాదు కాబట్టి కాకి అంటే డస్క్ ఫ్రమ్ ఇట్స్ డస్క్ అని రాయమనింది ఇక్కడ టు గ్రో డస్కి సన్ డౌన్ సన్ డౌన్ సన్ దిగిపోవడం సూర్యుడు అస్తమించడం కాబట్టి టు గ్రో డస్కి అట్ సన్ డౌన్ బీ డార్క్ ఎండ్ అంటే చీకటి కమ్ముకుంటది అని అర్థం దీని అర్థం రేవన్ అంటే ఫ్రమ్ ద డస్క్ టు గ్రో డస్కి అండ్ వి డార్క్ ఎండ్ చీకటి కమ్మడము చీకటి మయము కావడము అనేది కాబట్టి వీరి వీరి జీవితం ఎట్టుంటుంది వీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చీకటి మయమే ఈ నలుగురు దూతలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మొత్తము చీకటే కమ్ముకుంటది కాకి ఎక్కడ పోతే అక్కడ చీకటే కమ్ముకుంటుంది అని అర్థం ఉపరీగా చెప్పాలంటే తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం స్పీడ్గా నేను వెళ్తాను ఆయన తామారు అను కొలను చాచును ఇక్కడ బాగా అర్థ చేసుకోండి ఇక్కడ ఒక కొలను ఉంది దాని పేరు ఏమైనా ఉంది తామారు నేను ఈరోజు చెప్పాను డీటెయిల్ గానీ ఫస్ట్ ఈ ఈ జీవరాశ గురించి మనం ధ్యానిస్తున్నాము వచ్చేవరము ఈ కొలను గురించి నేను చూపిస్తా ఆయన తామారు అను కొలను కొలను తారుమారు సారీ ఆయన తారుమారు అను కొల కొలను చాచును తారుమారు తారుమారు అంటే కన్ఫ్యూజన్ ఇప్పుడు మీరు అర్థ చేసుకోండి ఎక్కడ ఉంది కన్ఫ్యూజన్ బబులో కదా అర్థం బబులోనే కన్ఫ్యూజన్ బాబేలు అంటే కన్ఫ్యూజన్ కాబట్టి తారుమారు అను కొలను చాచును శూన్యము అను గుండును పట్టును శూన్యము అంటే చీకటి శూన్యం అంటే చీకటి దానికి ఎండ్ అంటూ ఉండదు అన్నట్టు కాబట్టి శూన్యం గుండును పట్టును తర్వాత ఏం ఇది మన ప్రభుత్వం మాట్లాడుతున్నాడు ఆయననే ఈ తారుమారు అనే కొలను తయారు చేసిండు ఈ కన్ఫ్యూజన్ అనే కొలను ఆయన తయారు చేసిండు చెప్పండి ఎక్కడ తయారు చేసి నిమ్మరోజు కాలంలో తయారు చేసిండు నిమ్మరోజు తన ప్రజలందరూ గోపురం పెద్ద గోపురం కట్టిండ్రు ఆకాశం అంతే గోపురం వాళ్ళందరూ ఆ గోపురం కట్టుకుంటా ఇంకా పైకి వెళ్తా ఉంటే దేవుడు తన దూతలు కిందికి దిగొచ్చి చూసారు మనుషులు ఏం చేస్తున్నారో చూద్దాం అని చూసి మీ హృదయం అంతా చెడుతనంతో నిండి ఉంది వీళ్ళని ఇట్లనే విడిచిపెడితే వీళ్ళు మొత్తం చెడగొట్టేస్తారు సృష్టిని అనేసి వాళ్ళందరినీ అక్కడ నుంచి పడదొస్తారు దేవుడు ఆ గోపురం నుంచి అందరు పడిపోతారు ఆ గోపురం కూలిపోయి కింద అందరూ వాళ్ళ భాషలన్నీ మారిపోతాయి ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోతుంది అక్కడ ఫస్ట్ టైం బైబుల్ చూస్తాము భాషలన్నీ తారుమారైనట్లు అక్కడ నుంచి ప్రపంచమంతటా భాషలు విస్తరించినట్టు మనం చూస్తాం కాబట్టి ఎవరైనా అడగచ్చు ఈ లోకంలో భాష ఎక్కడ తయారనేదారు అంటే నువ్వు అక్కడ చూపించవచ్చు ఆధారం మూడు వేల సంవత్సరాలు అదంటే దిగదా ఆరు వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అది అప్పుడు జరిగింది అది నిజంగా కాబట్టి భాషలంతా తారుమారు కాబట్టి తారుమారు లేక కన్ఫ్యూజన్ బాబేల్ అంటే కన్ఫ్యూజన్ కాబట్టి తారుమారు అను కొలను కొలను అంటే మీకు తెలుసు పాండ్ నీళ్ళు కొలను అంటే నీళ్లు కదా తారుమారు అను కొలను ఇందులో ఉంటే ఆ జీవరాశులు కొంగలు బాతులు అవన్నీ అందులో ఉంటాయి కదా తర్వాత శూన్యము అను గుండును పట్టును తర్వాత రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవురు ఎవరున్నారు ఈ కులంలో సేవకులు అసలైన సేవకులు ఎవరు వాళ్ళు రాజులు మనకు తెలుసు కొన్ని కొన్ని వారాల నుంచి కొన్ని నెలల నుంచి దేవుడు భూరాజుల గురించి మనకు దేవుడు బయలుపరిచేడు నిండు మనసుతో ప్రేమించి సేవించే సేవకులు వీళ్ళు అటువంటి వాళ్ళు రాజ్యమును ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు సువార్థను ప్రకటి దేవుడి రాజం దేవుని రాజని ప్రకటించే వారు అందులో ఉండరు ఆ కొలను తారుమరైన కొలల్లో నాలుగవ గుంపు అది ఎప్పుడు బయట ఉంటది అందులో నువ్వు నేను ఉండాలని ఉన్నామని నమ్ముకోవాలి నేనైతే నమ్ముతాను ఎప్పుడు ఆ మొదటి మూడు గుంపులలో నేను లేను నేను బయట ఉన్నాను అన్న విశ్వాసం నాకుంది ఎందుకంటే బయట నా ప్రభున్నప్పుడు నేను లోపలేం చేస్తున్నాను నా ప్రభు బయట తీరుతుంటే నేను లోపలేం చేయాల నా ప్రభు వింట నేను గో గొర్రెపిల్ల ఎక్కడ పోతే వారు అక్కడ వెళ్ళిరేనుంది వాక్యం కాబట్టి నేను మా ప్ర నా ప్రభుని మేంబడిస్తాను తారుమారని పొలంలో ఉండను నేను తర్వాత దాని అధిపతులు గతమైపోయి ఉండరు చివరికి వరకు ఎవరు మిగిలరు తర్వాత పదమూడవ సరంలో ఏదో నగరలో ముళ్ళ చెట్లు ముళ్ళు తేళ్ళు దాని దుర్గములలో దుర్గ గులను పుట్టును కాబట్టి దురదగొండ్లు గచ్చులు అంటే ఇవన్నీ రకరకాల చెట్ల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సర్పంలు తేలిన గుంపులు ఇవన్నీ ఉపానరీతిగా అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి మనం తర్వాత అది అడవి కుక్కలకు నివాస స్థలమగును కాబట్టి వీళ్ళు కుక్కల ఉంటారు మరీ క్రూరమైన అడవి కుక్కల్లాగా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు అడవి కుక్కలు ఏం చేస్తాయి దాన్ని దొరికితే విడిచిపెడతాయా దాని దొరికి ఎర్రని పట్టుకుంటే మొత్తం చీల్ చేస్తాయి కాబట్టి వీళ్ళ గుణగణం ఏంటంటే గొప్ప జనం మీద పడి చీల్చేసే గుణం వీళ్ళు ఎట్లున్నారు కుక్కల్లాగున్నారు కుక్కలకి ఎప్పుడు తృప్తి ఉండదు అంటే ఈ గుణగణంలో మనం అర్థం చేస్తే దేవుడు మనం చూపిస్తాడు ఇక్కడ చూపిస్తా వాక్యం ద వైల్డ్ బీస్ ఆఫ్ ఐలాండ్ థర్టీ త్రీ సాలిటరీ వైల్డ్ క్రీచర్స్ అనుంది ఉంది ఇంగ్లీష్లో వైల్డ్ క్రీచర్స్ అడవి కుక్కలు దాని నివాస స్థలము గాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును నిప్పుకోళ్ళు నిప్పుకోళ్ళు ఏమంటారు ఇంగ్లీష్లో ఇక్కడైతే ఇంగ్లీష్లో డ్రాగన్స్ అని ఉన్నాయి డ్రాగన్ అని తెలుగులో నిప్పుకోళ్ళు అని అంటే నిప్పుని గక్కే జీవులవి అంటే బైబిల్లో ఉన్నాయి కదా ఇది మనం అనుకోవచ్చే డ్రాగన్స్ ఇక్కడ చూసినామా మనం సృష్టిలో ఇంతవరకు ఇప్పుడు లేవు అవి ఒకప్పుడు ఉంటే వాక్యం చెప్తుంది కదా వాక్యంలో ఉన్నాయి నిప్పుకోళ్ళు అని సరే ఇప్పుడు కూడా నిప్పుకోళ్ళు చూపిస్తారు ఎక్కడో ఇక్కడ చూపిస్తారు నిప్పుకోళ్ళు చూసారు ఎక్కడ కోళ్ళు అంటే అది రెక్కలు గలది తర్వాత నిప్పును గక్కేది నిప్పు కోళ్ళు అందుకు ఇంగ్లీష్లో డ్రాగన్స్ అని రాసి సరే అది నిజంగా ఇప్పుడు మనకు తెలుసు ఒకప్పుడు కానీ ఇప్పుడు అవి ఆత్మ ఆత్మీయ దశలో ఉన్నాయి అని మనం బాగా నమ్ముతున్నాం వాటిని కాబట్టి అది డ్రాగన్స్ కి నిలయం డ్రాగన్ అంటే సైతాన్ కదా డ్రాగన్ అంటే సైతాన్ కాబట్టి సైతానికి నిలయము అయిన ఆ నిప్పుకోళ్లు అక్కడ ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండ్రు దాని తర్వాత త్రీ థర్టీ సెవెన్ లో శ్రమ వన్ లో సెన్స్ ఆఫ్ క్రయింగ్ లామెంటేషన్ లామెంటేషన్ అంటే విలాపము విలాపం అంటే ఎక్కలేని వేదనతో ఏడుపు అన్న విషయాన్ని జ్ఞాప సెన్స్ ఆఫ్ క్రయింగ్ కాబట్టి ఈ స్థలములో ఈ యొక్క ద్వీపంలో ఏడుపు విలాపము ఉంటుందన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు దాని తర్వాత మరికొన్ని జీవరాశ్ర గురించి మాట్లాడుతున్నాడు అవి చూపించిన వాక్యాన్ని ముగిస్తా అడవి పిల్లలను నక్కలను అక్కడ కలుసుకొనును అడవి పిల్లలను నక్కలను అక్కడ కలుసుకొను అచ్చట అడవి మేక తన తోటి జంతువులను కనుగొను కాబట్టి ఇక్కడ ఏమున్నాయో తెలుసా మొ అర్థం చేసుకోండి అడవి పిల్లలు దాని తర్వాత నక్కలు నక్కల గురించి మీకు తెలుసు వాటి గుణగణం అవి చాలా కుయుక్తి కలిగినాయి కదా అవి చాలా స్మార్ట్గా ఉంటాయి నక్కలు అటెంప్ట్ చేసి క్యాప్చర్ చేసుకుంటే జీవరాశ్ర ఇతర జంతువులను కాబట్టి అందుకే వీడి గుణగణం నక్క గుణగణం అంటారు చూసి అంటే వీడు ఎప్పుడు మోసగిస్తారని అర్థం అంటే ఈ నలుగురు ఈ నలుగురు దూతల గుణగణము మోసగించే గుణగణము నక్కల వంటి గుణము అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు మీరు బ్రదర్ తొమ్మిదో వాద్యాలు నువ్వు ఏదో చెప్తున్నావు ఇక్కడ ఇంకే చెప్తున్నావు అంటే కానీ ఇప్పుడే నేను చూపిస్తాను ఇది ఖచ్చితంగా బబులు నేను రుజుపరుస్తాను ఇప్పుడు చెప్పబడుతున్నాయి అని సంబంధించిన వాక్యం నేను చూపిస్తాను తర్వాత అడవి మేక తన తోటి జంతువులను కలుసుకును అచట చువ్వట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొను చిత్తగూబ గూడు కట్టుకొను ఇక్కడ ఇన్ని జీవరాశుల గురించి పశువుల గురించి పక్షుల గురించి మనం చూస్తున్నాం మొదటిదిగా అడవి మేక ఇంగ్లీష్ లో సటైర్ ఎస్ఏ టివై ఆర్ అని ఇంగ్లీష్ లో ఎయిటీ వన్ ఏ హీ గోట్ అంటే అది మేక మేక పోతు మన భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్ల మట్టు అడవి మేక తెలుగుల మట్టు సెటైర్ అంటే మన తెలుగు బైబుల్లో అడవి మేక అని ఇంగ్లీష్ లో సెటైర్ అని ఎయిటీ వన్ సిక్స్టీ జేమ్స్ నంబర్స్ లో ఏముంది ఏ హీ గోట్ తర్వాత డెవిల్ అని ఉంది నేను రాసుకున్నా ఇక్కడ డెవిల్ అని ఎయిటీ కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థం ఈ గుంపు ఈ నలుగురు సైతాను అనుచరులు సర్పములు సైతాను అనుచరులు డెవిల్స్ డెవిల్ అని కదా అక్కడ దాని తర్వాత ఏది చిత్త ఉంది కదా అక్కడ చితగూబ గూడు కట్టుకొను కాబట్టి ఇంగ్లీష్లో ఏముందంటే దానికి ముందు చువ్విట్ట చదివినామా మనం కరెక్ట్ పద్నాలుగోలో అచ్చట చువ్వట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును కాబట్టి చువ్వట్ట అంటే ఇంగ్లీష్లో స్క్రీచ్ ఆవుల్ అని ఉంది అంటే అది కూడా ఒక రకమైన గుడ్లగూబనే అంటే ఒక చిన్న రకపు సైజ్ గుడ్లగూబిది చువ్వట్ట అంటే థర్టీ వన్ థర్టీ నైన్ సెవెంటీన్లో ఏముందంటే అవుల్ అవుల్ అంటే గుడ్లగూబ నైట్ అంటే రాత్రులలో తిరిగే గుడ్లగూబ దాని తర్వాత ట్విస్ట్ ట్విస్ట్ అంటే నీకు తెలుసా మెలికలు తిరిగేది అని అర్థం ఇప్పుడు మనకు అర్థం కావాలా ఏం మెలికలు తిరుగుతుంది సర్పం కాబట్టి ఈ గుంపు సర్పానికి సాదృశ్యం మనకి జేమ్షాంగ్ నంబర్ జరగకపోతే ఎప్పటికీ ఇవి అర్థం కావచ్చు చాలా బాధపడతా ఉంటాను చాలా మంది దేవుని బిడ్డలు దేవుని సేవకులు వీటిని అర్థం చేసుకోకపోతున్నారే వాళ్ళ జీవితాలు ముగించుకుంటున్నారు ఈ రీతిగా అర్థం చేసుకోక ఆ దేవుని వాక్యాన్ని ఆయన వీటన్నింటినీ తన బిడలికి బయలుపరచాలనుకుంటున్నాడు కానీ ఎవ్వరు దీన్ని స్వీకరించలేకున్నాడు నీకు నాకు స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నాడు విరవీగడానికి కొరకైతే కాదు కదా అరగెన్స్ కాదు కదా ఇది మనము అనేట్ల చూపించాలా ఇంతగా ఇలా జీవముంది అంత డీటెయిల్ గా ఎందుకు విశుద్ధీకరించిందంటే నీకు అటువంటి ఉండద్దు అటువంటి గుణగలం నీకు ఉండద్దు అనే తర్వాత చిత్త గూబ ఇంగ్లీష్లో గ్రేట్ ఆవుల్ అనుంది అంటే పెద్ద గుడ్లగూబ అనుంది చిత్తూబ అంటే చిన్నది అది గ్రేట్ ఆవుల్ అంటే పెద్దది అని అర్థం గ్రేట్ ఆవుల్ పెద్ద గుడ్డగూబ దాని తర్వాత సెవెన్ జీరో సాంగ్స్ లో ఏముందంటే అండ్ ఆరోస్నేక్ అనుంది సెవెంటీ నైన్టీ వన్ లో అండ్ ఆరోస్నేక్ అంటే మీకు కదా బాణం అంటే బాణము లాగా ఉందంట ఈ యొక్క సర్పం కాబట్టి పెద్ద గుడ్ల గూబ సర్పంతో పోల్చబడింది అని ఎన్ని 100 ఇయర్స్ కిసం రాయబడ్డ వాక్యాలు ఇవన్నీ ఇప్పుడు చూడండి చివరిగా దీంతో నేను కొంచెం వాక్యాన్ని ముగించేస్తాను అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చట వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తన జాతి పక్షులతో కూడుకును అంటే మేల్ ఫీమేల్స్ తెల్ల పక్షులు తెల్ల అంతేనా తెల్ల తెల్లగద్దలు తెల్ల గద్దలు అంటే ఇంగ్లీష్లో ఏముందంటే వల్చర్స్ అని ఉంది వల్చర్స్ ఇంగ్లీష్లో అయితే మతేసు వార్త ఎన్నో అధ్యయంలో కూడా మన ప్రభు వల్చర్స్ గురించి మాట్లాడతాడు కదా వల్చర్స్ అంటే తెల్ల గద్దలు అంటే చాలా పెద్దగా ఉంటాయి అవి అంటే ఇక్కడ ఏముందంటే సెవెంటీన్ సెవెంటీ టూలో సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీ తర్వాత సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్లో ఏ ఫాల్కన్ అని ఉంది అంటే ఒక గద్దతోనే పోల్చబడింది తెల్ల గద్ద అని చెప్పబడింది దాని తర్వాత సిక్స్టీన్ సెవెంటీ ఫ్లై ర్యాపిడ్లీ అనుంది అంతేందా ఫ్లై ర్యాపిడ్లీ ఉంది ర్యాపిడ్లీ ఫ్లై అని దా ర్యాపిడ్ అంటే చాలా క్విక్గా ఎగిరేటిది అని అర్థం చాలా క్విక్గా ఎగిరేటిది కాబట్టి ఇది వల్చర్స్ ఒక రీతిగా తెలుగు బైబుల్కి వస్తే గద్దలు అని ఉంది అక్కడ మత్శ్వర్ తిరునాద్యంలో ఇవన్నీ ఎప్పుడు జరిగిన ప్రభు అంటే ఎవడును మిమ్మల్ని మోసపరచుకుని కొనుక చూచుకునుడు ఫస్ట్ సూచన ఈ యుగ సమాప్తికి అనే రాకడానికి సంబంధించిన సూచనలో ఫస్ట్ సూచన ఏం తెలుసా ఎవడును మిమ్మల్ని మోసపరచక్క చూచుకొనుడి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలా అంటే ఫస్ట్ సూచన ఏంటంటే మోసం ఉంటుంది ఈ లోకంలో ప్రతి దశలో మోసం ఉంటుంది ప్రకృతి సహజంగా మోసం ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా మోసం ఉంటుంది ఎవడును మిమ్మల్ని ఎవడును అని ఎందుకు చెప్పాడు బిజినెస్ బయట మార్కెట్కి పోతే మోసం ఉంటుంది అరే అక్కడ మోసపోతున్నాం కరెక్టే ఎవడును అంటే వాడు ఒక్కడి గురించే మాట్లాడతలేడు కదా ఇంకా ఎంతమంది గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనియకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త ప చూచుకోండి అన్నాడు ఫస్ట్ సూచన ఆయన రాకడక ముందు మోసం ఉంటది ప్రపంచం అంతటా తర్వాత రకరకాల సూచనలు చెప్పిడు కానీ చివరికి సూచన ఏం చెప్పిండంటే ఫీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును అన్నాడు అది లాస్ట్ సూచన ఇక్కడ కూడా ఇప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను లాస్ట్ అదే ఆ ఆ జీవరాశి గురించి చెప్పాడు పీనుగ గు గద్దల గురించి వల్చర్స్ గురించి పీనుగా ఎక్కడ ఉండనో గద్దలు అక్కడ పోగవునడు కాబట్టి ఈ వల్చర్స్ అనేది ఏది అంటే పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ పోగు పోగా ఉంటాయి అంటే యుగ సమాప్తిలో మతపరమైన జీవితము పీనుగగా తయారైంది కాబట్టి ఏ చెప్తున్నాడు ఎప్పుడైతే మతపరమైన జీవితము పీనుగా తయారైతుందో అక్కడ ఈ గద్దలు పోగాయి ఉంటాయి గదలు ఎందుకు పోగా ఉంటాయి శవం మీద గుంజుకొని తినడానికి శవాన్ని తినడానికి వస్తాయి అవన్నీ కదా గద్దలు కాబట్టి యుగ సమాప్తిలో ఎవడి మీద ఎవడు పడి బతుకుతున్నాడు అనేది అక్కడ చెప్తున్నాడు ప్రభు అది ఒక ముఖ్యమైన సూచన ఆయన రాకడా అంటే ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం అంతటా దోచుకుంటున్నాడు బాహాటంగా నేను చెప్పాను ఇంకా మీకు అర్థమైపోయింది ఇప్పటివరకు ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు సరే మనం వాళ్ళ మీద తీర్పు తీర్చలేము మనకు ప్రభు చూపించిండు నేనుగా తీర్పు తీర్చటం మన ప్రభు ఎదుగటో అందరూ నిలబడతారు కదా గొప్పవాడేంది ధనికుడేంది పేదవాడేది అందరూ రాజులు ప్రతి ఒక్కడు సామాన్య మనిషి అందరూ ఆయన సన్నిధిలో ఆయన ఎదుటి నిలవాల్సి కదా తీర్పు అప్పుడు ఉంటది పుస్తకాలు విప్పబడతాయి అప్పుడు తీర్పులు ఆరంభమవుతాయి కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామా తీర్పు తీర్చేవాడు మన ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ తెల్లగద్దల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం తెల్లగద్దలు వాటి జాతి పక్షులతో కలుసుకుంటాయి అంట అక్కడ అంటే ఇంగ్లీష్లో మేట్ అంటారు దే మేట్స్ అంట అంటే వాటి జాతి పక్షులు అంటే అక్కడ ఆ అదేంటే తామ తారుమారు అనే కొలంలో ఇవన్నీ కలుసుకుంటాయి కన్ఫ్యూజన్ అనే కొలంలో కన్ఫ్యూజన్ అనే పాండులో ఈ జీవులు అన్ని కలుసుకుంటాయి అంటే ఇవన్నీ వచ్చి అక్కడ జమ అవుతాయి ఏవైతాయి గొప్ప జనం అన్నీ ఉంటారు సరపండి తీరులు అన్నీ అక్కడ వచ్చి జమ అవుతాయి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత దాని మీరు అన్న వల్చర్స్ లేక గద్దలు వాటి జాతి పక్షులు ఏమి చెప్పండి ప్రకృతి చూస్తేనేమో మీకు తెలుసు ఇంకొక గద్ద ఇంకొక గద్ద అంటాం మొగది ఆడది జాతి పక్షులు కాబట్టి అవి అక్కడ కలుసుకుంటే అంటాం కానీ మన ప్రభు చూపించండు రెండు రకాల గుంపులు అవి సర్పములు తేళ్లు కలిసి ఉంటాయన్న విషయాన్ని ప్రభుత్వం చేసేలా మనకు చూపించాయి ఆయన నోటి ద్వారానే మాట్లాడాడు ఇదిగో పాములను తెల్లను తొక్కుటక్కు మీకు అధికారం ఇచ్చాడు ఎందుకన్నాడు ఆ గుంపుల గురించి రెండు గుంపుల గురించి నిజంగా మీరు పోయి పాములను తేలను తొక్కడు తొక్కితే కాటేస్తాయి అది ఆత్మీయమైన విషయం ఎవడు కూడా నిజంగా తొక్కడు వాటే పాముదేవి గుడు అని తొక్కితే తక్కున కాటేదా తేలి కూడా అంతే కదా వాటి గుణగం కాటేసే గుణగమన్ను తొక్కదా అని మరి ఎందుకన్నాడు పాములని తెల్లను మీరు తొక్కుదురు అన్నాడు ఎందుకన్నాడు అధికారం ఇచ్చిందన్నాడు అంటే ఏంది ఇది ఆత్మీయమీద విధానం ఏంటంటే వాటి గుణగణాన్ని మీరు తొక్కాలా వారి బోధ విధానాన్ని మీరు అణచివేయాలా వారి అబద్ధ బోధని నువ్వు తిరస్కరించాలా వ్యతిరేకించాలా ఆ విధానాలు నేర్పుతున్నాడు ప్రభు కాబట్టి సెవెంటీ ఫోర్ సిక్స్టీ మేట్ అంటే ఫిమేల్ లేక నేబర్ అంటే ఈ రెండు అంటే ఫిమేల్ కాదు మేట్ అంటే తమ జాతి తమ జాతి ఇంకొక గుంపు కూడా ఉంది వాళ్ళతో ఎప్పుడు రెడీగా దిగుతూ ఉంటుంది వారిద్దరు సహవాసంగా ఉంటారు సర్పలు తెలియదు ఎప్పుడు సహవసంగా ఉంటాయి కాబట్టి వారి జాతి కాబట్టి ఇక్కడ ఫిమేల్ అనే కాదు నైబర్ అని కూడా ఉంది సెవెంటీ ఫోర్ సిక్స్టీ లో సెవెంటీ ఫోర్ సిక్స్టీ టు టెండ్ ఎ ఫ్లాక్ ఇప్పుడు చూడండి టు టెండ్ ఎ ఫ్లాక్ అంటే ఈ గద్ద ఫ్లాక్ అంటే గొర్రెల్ గొరెల్ అని ఫ్లాక్ అంటారు ఇంగ్లీష్లో టెండింగ్ అంటే మేపడం విన్నారా మీరు టెండింగ్ అంటే మేపడం టు టెండ్ ఏ ఫ్లాక్ అంటే ఒక గొర్రెల సమూహాన్ని మేపడం అని అర్థం ఏది దేని దేని గద్ద గద్ద అర్థం ఏంటంటే గొర్రెలని మేపేది అని అర్థం ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఈ రాబందులు లేక ఈ గొర్రె ఈ గద్దలు ఎవరు వాళ్ళు ఎవరు గొర్రెలు మేపేవాళ్ళు ఇంకా డైరెక్ట్గా చెప్పడం అవసరం లేదు కదా చాలా తేటగా వచ్చేసింది గొర్రెలని మేపేవాళ్ళు వీళ్ళు అని 7462 ఫోర్ సిక్స్టీ లా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ 7462. ఫోర్ సిక్స్టీ టూ తర్వాత ఏముందంటే టు టెండ్ ఎ ఫ్లాక్ అంటే గొర్రెల మందని మేపేవాళ్ళు యాజకులు సేవకులు రెండవది టు డివర్ అంటే మింగేసే వాళ్ళు గొర్రెల్ని మింగేసేవారు దాని తర్వాత ఈటప్ మీ దగ్గర ఉందా లేదా మీద జేమ్స్ నంబర్స్ ఈటప్ మేట్ ఎంఏకి అర్థం సెవెంటీ ఫోర్ సిక్స్టీ టూ టు టెన్ ఫ్లాప్ డివార్ ఈటఅప్ రాసుకున్నాం కదా ఇంగ్లీష్ లో టు డివోర్ ఈటప్ తర్వాత పాస్టర్ షెపర్డ్ అని కూడా ఉంది పదాలు తెల్లగద్దెకి పేరు జేమ్స్ టాంగ్ నంబర్స్ కామెంటరీలో కాన్ఫిడెన్స్ లో పాస్టర్ అని ఉంది తర్వాత షెపర్ అని ఉంది చెప్పడం చాలా కష్టం పబ్లిక్ లో మన ఒకటి చెప్పలేము వాక్యాలు చాలా డేంజరస్ వాక్యాలి మత శువార్తలు మన అదే చూస్తాం కదా ఈ నోల్ ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ పోగవును ఇవి ఎక్కడ జరుగుతున్నాయి ప్రవ్వా ఏ స్థలంలో జరుగుతున్నాయి ప్రవ్వా అంటే ఆయన స్థలం చెప్పలేదు టైం చెప్పలేదు సూచన చెప్పింది పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును యువ సమాప్తిలో అట్లా ఉంటుంది మతపరమైన జీవితం మనుషుకు మనం తీసినప్పుడు ఆయన ప్రేమను కనుగొన ఉండదు అంత డెత్ ఇంగ్లీష్లో ఏమిటంటే వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమర్ విల్ హీ ఫైండ్ ఫెయిత్ తెలుగులోనేమో ప్రేమ అన్నాడు ఇంగ్లీష్నేమో ఫెయిత్ అంటున్నాడు ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొననా మనుషుల్లో విశ్వాసం పోతుందంట మనుషుల్లో ప్రేమ ఉండదంట ఆయన శిల చూపించిన ప్రేమ ఉండదంట మనుషులు మనుషుకు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొననా విల్ హీ ఫైండ్ ఫెయిత్ ఆయన అంటే ఎంత బాధతో చెప్పిండలో ఆ వాక్యం ఆయన తిరిగి వచ్చినప్పుడు సెకండ్ టైం ఈ లోకంలో ఈ లోకంలో ఆయన ప్రేమ కనిపించదు మనుషుల్లో అంత స్వార్థము ధనాపేక్షతో కూడినది లోకం మీద బయట కాదు బయట ఉంటే నేను ఎంపు నేను తప్పలేక పెట్టాను ఎందుకంటే దాని గుణగణం అది బయట అట్టనే దానికి సత్యం తెలియదు కుడి ఎడమలు ఎరగని గుంపులు బయట కానీ ఈ లోపల గుంపు గురించి మనం మాట్లాడుతుంది కొలని మంచి కొలని ఒకప్పుడు కానీ ఇప్పుడు అది తార్మారైంది తర్వాత అది ఎట్లా ఉంది ఇప్పుడు రకరకాల పక్షుల గురించి మనం చూసినాం కదా ఆ ఒక్క వాక్యం మీరు వీలైతే ఇంటి పరంగా చూడండి నేను ఇప్పుడు అది మీ ఇంటి పని చూడండి ఆ వాక్యం ప్రగణ గంధము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన చూసేస్తాం ప్రగాఢన్ గంధము పద్దెనిమిదవ అధ్యాయము రెండు సార్లు రెండు సార్లు కూలిపోయిన కూడ రెండు గుంపులు అవి బహుళల్లో రెండు గుంపులు శాశ్వతం కూలిపోతాయి తర్వాత అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రతను అసహ్యమునైనా అక్కడ దాని ముందే అపవిత్రమును అసహ్యమును ఆయన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఇంతవరకు మనం చూసిన పక్షుల గురించే కదా బబులోనలో అపవిత్రమైన ప్రతి పక్షి ఉంటుంది మనం ఇంతవరకు చూసిన అపవిత్రమైన పక్షులే కదా ఏ ఎట్లా మీరు ఎట్లా అపవిత్రమైన పక్షులు బ్రదర్ లేవియ కాండంలో కూడా వాటి గురించి రాసిపోయినాయి అవి అపవిత్రమైన వాటి తినద్దని కానీ మనము తిండికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం ఆత్మీయమైన చిహ్నాల గురించి అర్థం చేసుకుంటున్నాం ఈ పక్షి గుణగణాలు ఏది దాని దాన్ని చంపుకొని తినడంలో లేదు దాని గుణగణం గురించి మాట్లాడుతున్నాం లేవియా కూడా ప్రభు అక్కడిని ఎందుకు చూపించానంటే సృష్టి భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత వాటి ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోవడం కోరుకు నేను అక్కడ తినొద్దని తినాలని చెప్పలేదు ఆత్మీయ జీవితంలో వాటిని ఎవరు దాన్ని తినడం అంటే అర్థం ఏంటంటే దాని అపవిత్రతను పొందుకుంటున్నావు అంటే దాని గుణగణం నువ్వు పొందుకుంటున్నావు కాబట్టి బబ్లూన్ అనేది ఇట్స్ ఇట్స్ ఇట్స్ అ కేజ్ ఆఫ్ హేట్ బర్డ్స్ అని ఉంది ఇంగ్లీష్లో ఇట్స్ అ కేజ్ కేజ్ అంటే పంజరం ఇంగ్లీష్లో పంజరం బబ్లూన్ అనేది ఒక పంజరంతో పోల్చబడింది ఇట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ హేట్ బర్డ్స్ ేట్ అంటే అసహ్యం అసహింపబడిన పక్షులు కాబట్టి ఈరోజు బబులోన్లో అసహ్యమైన పక్షులే ఉన్నాయి ఈ నాలుగు దూత్లు అసహ్యమైన పక్షులతో పోల్చబడ్డరు వారి గుణగణాలు ఏ రీతి ఉన్నాయి వారు ఒక రీతిగా గొర్రల మందులను పశులని కాచే వారే పశులని మేపేవారే కానీ పశులని పడి పశులని రక్కేసి వాటిని తినేవారు వాటిని మింగేవారు కాపర్లే మింగేవారు అని చెప్తుంది అక్కడ వాక్యం అందుకు త్వరగా దాని నుంచి పారిపో మనిషి ఎన్ని పద్దెనిమిది వర్షాలు చెప్తున్నాడు ఆ కులంలో మీరు ఉండద్దు వాటి సహవాసంలో మీరు ఉండద్దు దాని నుంచి త్వరగా పారిపోవుడి అది కూలేను కూలేను కూలేను రెండు దాంట్లో ఉంటే దాంతోపాటు ఎవడు ఉంటే వాళ్ళందరూ కూలిపోతారు అందుకే మొదటి రెండు గుంపులు తెగవేయబడి సత్ర నేను చెప్పింది దేవుడు ఆ ఫస్ట్ టూ గ్రూప్ శాశ్వతంగా నరకని పోతే నువ్వు ఏం చేయలేవు ఎందుకంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళు నేను స్వీకరించారు ఈ వాక్యం కాబట్టి అటువంటి సత్యంలోనికి ప్రభు మనల్ని నడిపించిండు మనం ప్రేమతో వీటిని అనేకలకు ప్రకటించాలా కొంచెం కష్టమే ఎందుకంటే పసిపిల్లల దశలో ఉన్న వాడికి ఇవన్నీ ఎప్పుడార్థం వాడు ఎంత పెద్దవాడైనా కానీ ఎంత గొప్ప శివుడైన కానీ ఇవి చూడలేని స్థితిలో ఉన్న వాడు కానీ నీకు చూపించిన ప్రభు ఓపికతోని సహనం కలిగి వీటిని అనేకలకు చూపించాలా ఆ బబులును తారుమారు అని కొలం నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలా తారుమారు కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ అనే స్థలం నుంచి ప్రభు మనబడి ఇక్కడ గలిబిలి ఎక్కడుందంటే లోపల ఉంది నాకైతే ఎప్పుడు పోయిన వారి నుంచి ప్రభు చూపిస్తుంది మనకు ఎక్కువ గలిబిలి లోపల ఉంది కాబట్టి ఆ గలిబిలితో నాకు సహవాసమే లేదు ఇది నిర్మలమైన ఉదకము ఉదకం అంటే నీళ్లు నిర్మలమైన వాక్యం ఇందులో అలజడి లేదు ఇందులో కన్ఫ్యూజన్ లేదు తారుమారు లేదు అంత తేటగా చూపించే దేవుడు ఎవరు చూడాలా తను ప్రేమించే వారికి తను చూపిస్తా అంటున్నాడు కాబట్టి నేను నువ్వు పరిశీలించుకో ఒకసారి ప్రార్థనలో కూర్చుందాం ప్రవ్వా నా హృదయ పరిస్థితి ఏ రీతంగా తెలియచినా అతను మాట్లాడు నీ సేవ జీవితంలో నన్ను అనేక ప్రాంతాల్లో పోయి సేవ చేస్తున్నాను అనేకలకు సువార్త ప్రకటిస్తున్నాను నాలో తారుమారు ఉందా లేక తారుమారులో నేనున్నా నా అతను మాట్లాడు ప్రవ్వ పరిశుద్ధ వండ్రి మీకు వందాలనైనా మీరు అనేక పర్యాలు మాట్లాడే దేవుడు ప్రవ్వ మీరు మాట్లాడే నీ రాయిరప్ప కాదు ప్రభా మీరు మాట్లాడే దేవుడు ప్రభావ ప్రతి క్షణం మాట్లాడుతున్నారు మాతోని ఎన్నో సమాచారం నుంచి మీరు మాట్లాడుతున్నారు ఎన్నో విషయాలు మీరు మాకు చూపించినారు ప్రభ కానీ మేము మా నోరు మూసుకొని మౌనంగా లేం ప్రభావ మేము అనేక ప్రాంతాల్లో వీటిని ప్రకటిస్తున్నాం అనేక ప్రకటిస్తున్నాం అనేక ప్రేమతో వీటిని ప్రకటిస్తున్నాం మీరు ఎక్కడ నడిపిస్తే మేము పోతున్నాం ప్రభావ మా శర్రాలు కృషించిపోతున్నాయి మా శర్రాలు సహించలేని స్థితులుంటున్నాయి అయిన కానీ ప్రభా మేము ముందుకు వెళ్తున్నాం మీరిచ్చిన ఆ యొక్క కృపాని బట్టి మీరు ఇచ్చిన ఆ శక్తిని బట్టి మా జీవితాంతం వీటిని మేము ప్రకటిస్తాం ప్రవ్వా కొంతమందినైనా మీ చింత నడిపిస్తాం ప్రవ్వా ఇటువంటి నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడ్డ జీవితాలు మా జీవితాలకు కావాలా ప్రవ్వా ఈ వాక్యం నుంచి మేము తప్పిపోడానికి వీల్లేదు ప్రవ్వా సైతాన్ని దొంగలిస్తారని వాక్యం కాబట్టి వాడు దొంగలించలేకుండా మేము జాగ్రత్తగా వీటిని మా హృదయంలో భద్రపరచుకోవాలా దివారాత్రులు దాన్ని ధ్యానించాలా నెమరు వేసుకోవాలా సాక్ష్యం మాకు ధైర్యంగా వీటిని మేము ప్రకటించాలా అనేతులకు అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతలను కాపులా దయచేయండి పరిశుధార్ అభిషేకం పరిశుద్ధం నడిపి దయచేయండి మార్గం సరళం చేయండి ప్రతి మీ కొరకు మనం సాక్షికలు పెట్టుకోమని మా కుటుంబికులందరినీ సంపూర్తులను నడిపించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆ